ఎలాగో పట్టుకోవడం తత్వం మరి ఇంతవరకు చెప్పిన కథ అదే ఒక పద్ధతిలో చెప్పారు కానీ ఇంకో రకంగా చూడచ్చు మీరు ఆభరణ ప్రపంచంలో ప్రవేశించి ఆభరణాలను చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు మీరేం చేయాల్సి ఉంటుంది ఈ ఆభరణముల నుండి నామరూపములను తీసుకెళ్ళాలి అంటే వస్తువులు మీరేమీ చేయగలక్కర్లేదు అతను నిపుణుల్లో పెట్టి కలిగించేసి అలా ఏమీ చేస్తాను లేదా అన్నీ అక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి మీ దృష్టిలో నామరూపములను తీసుకోవాలయ్య అంటే అది ఎలా నామరూపాలను చూడడం మానయ్య నామరూప దృష్టిని తీసుకోవాలి కానీ మీరు అభ్యాసం చేయాలి ఇప్పుడు కొంతమంది ఉంటారు క్యాస్ట్ కాన్షియస్ గా ఉంటారు ఎప్పుడు క్యాస్ట్ చూస్తూ ఉంటారు సపోజ్ ఒకడు వివేకం ఉంటారు వాడి దృష్టిలో క్యాష్ ఉండవే ఉండదు అంటే అప్పుడు ఉంది వాడు వివేకం చేత దాన్ని తీర్చవల చేయాలి ఇప్పుడు వాడి దృష్టిలో క్యాష్ ఉండరు సో ఇది పసులు వల్ల ఇప్పుడు నామరూపాలంటే క్యాష్ తీసే నామరూపాలు పసులు దీంట్లో జరిగిన కథ సుగుడు వ్యాస మహర్షి సుగుడు యొక్క దృష్టిలో మనుషులు ఉన్నారు తప్ప వీళ్ళు స్త్రీలు వాళ్ళు పురుషులోనే వివేకము విభాగము లేదు విభాగము లేదు అంటే ఆయన మూర్ఖుడు కళ్ళు సజ్జ కనబడని వాడు అని కాదు ఏ దృష్టితో అజ్ఞాని స్త్రీని పురుషుణ్ణి విభాగంగా చూస్తాడో ఆ దృష్టి ఆ కాన్షియస్నెస్ ఆయనకు లేదు దీనికి ఒక దృష్టాంతం చెప్పాడు పిల్లవాడు ఏర్లో పడుకున్నాడు అక్కడికి అందమైన అమ్మాయి వచ్చింది Vadu, will he be having the three reasons for love or sex in his mind? No. In the end, our consciousness is not allowed for love and love. It is not allowed for love. It is not allowed for love. It is not allowed for love and love. That is the story. I don't know the story here. The story is not allowed for love and love. ఈ స్టోరీల్లో ఇలాంటి వైరుధ్యాలు ఉంటాయి అనిచేతం ఉంటే ఇటువంటి స్టోరీస్ పూర్తి చేయాల్సిన అవసరం లేదు అదేంటంటే వ్యాసుడు రాసింది భాగవం అది పాఠం చెప్పింది శుకుడికి ఈ మాటలు చెప్పి ఆ వ్యాసుడికి కాలకంగా మంట పెట్టినట్టుగా ఇలాంటి స్టోరీస్ ఉంటాయి రాసి is also proven by that I am not trying to prove it. But I do not give much importance to the story except to point out that in past and the new era it is possible to have a consciousness free from ideas and sectors. ఐడియాస్ ఆఫ్ సెట్స్ లేని కాన్షియస్నెస్ ఉండే అవకాశము కాలదు ఎప్పటికోప్పటికి కొంతమందికి డెబ్బై ఏళ్ళు వచ్చినా ఆ కాన్షియస్నెస్ అలా తయారు కాకపోవచ్చు ఒకటికి ముప్పై మళ్ళీ అంటే అటువంటి కాన్షియస్నెస్ స్వామి వివేకానంద అమెరికాలో తిరిగి రోజుల్లో అమెరికాలో తిరిగి ఆయన ఏడాదిలో రోజులు వెళ్ళిన రెండు మూడు సార్లు వెళ్ళినట్టున్నాడు ఆయన చుట్టూ ఇప్పుడు ఇండియన్ మైండ్ ఈజ్స్ మైండ్ ఇక్కడ ఫైట్ అండ్ లవ్లీ అంటూ రేసిస్ట్ ఐడియా ఈ రేసిస్ దిబేట్ కూడా ఇంకా రేసిస్ట్ ఐడియాస్ ఉంటాయి సో అటువంటి సందర్భంలో ఇండియన్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయిన ఈ చూసి ఎందుకంటే ఈ చుట్టూ బైక్ ఉండేవారు అంటే స్వర్గా మాత్రమే ఉండేవారు ఏంజిల్స్ గా ఉండేవారు వాళ్ళందరూ కూడా మంచి యువతులు అంటే ఉన్నటువంటి యువతులు వాళ్ళు వీరి యొక్క మోసరికి ఆకర్షితులై ఆయన చుట్టూ సంచారం చేస్తూ ఉండేవారు ఎప్పుడు చూసినా ఆయన చుట్టూ ఆడంలోని వైపు ఇట్ ఇస్ దాట్ వాళ్ళు ఆయన చేసిన ఒక ప్రేమ భావంతో చూసినప్పటికీ ఆయన వాళ్ళందరినీ కూడా ఒకే పవిత్రమైన దృష్టితో చూశారు తప్ప ఎప్పుడు కూడా ఆయనకి అసలు ఒక సెక్స్ ఐడియా వచ్చేది కాదు అని ఎక్కడో చదివాడు అంటే అర్థమైతే ఆయన కాన్షియస్నెస్ లో ది డివిజన్ ది డిస్టింగ్షన్ సెక్స్ ఆయన కాన్షియస్నెస్ లో లేదు ఆ స్టోరీ యొక్క అభిప్రాయం అది నేను ఇంత వారిని చెప్పానంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఎ కాన్షియస్నెస్ విథౌట్ నామ రూపా మీరు కాన్షియస్నెస్ నుంచి నామరూపంలో తీసి పారవేయవచ్చును మీరు ఈ పని బంగారంతో మొదలు పెట్టండి బంగారంతో మొదలుపెట్టి మీరు చే పురుషులకి అభ్యంతరం ఏమంటుంది పనిస్థితి ఏమి కదా కొంత ఇబ్బంది ఎదురవచ్చు కాక పురుషులకి ఏమైంది ఎదురవుతుంది కాబట్టి మీ దృష్టిలో బంగారమే ఉన్నది ఆభరణములు లేవు మీరు క్యాస్ట్ ఫ్రీడ్ రేస్ రెల్జియంతో మొదలు పెట్టండి You apply this Amarupā, free consciousness to these divisions, cast at least the rest of the ideas, nationality, the evil of Pundaka. Maybe you practice it. Maybe you practice yourself in Toshita. Maybe that may I am all alone Toshita, maybe you practice Toshita. When you practice it, you will experience it. అప్పుడు ఏమవుతుంది మీ కాన్షియస్నెస్ లో ఈ డివిజన్స్ ఉండవు క్రమంగా ఏమవుతుందంటే నామరూప ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి ఎక్స్రాక్ట్ అంటే తీసి పారేసినట్టుగా అప్పుడు ఏమవుతుంది మీరు తెలివిగా ఉంటారు మంచి ఎలర్ట్ సాధారణంగా ఉంటారు ఆ చైతన్యంలో ఆ కాన్షియస్నెస్ లో నామరూపాలు ఉండవు ఎప్పుడైతే చూడండి ఎప్పుడైతే నామరూపములో అన్నిటినీ మీరు తిరస్కరించగలిగినారో అది ఒక సాధన సాధన ఎలా ఉంటుందంటే అట్ ఎనీ పాయింట్ మీరు నామరూపాలకి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు అలా చేయాల్సి ఉంటుందా సాధన అట్ ఎనీ పాయింట్ నామరూపాలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎప్పుడైతే మీరు నామరూపాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆదేశారో అంటే ఫొటో కలిసి ఫోటోలు ఇక్కడ తన ఫొటోలు అడిగి తీసుకుని ఆల్బంలో పెట్టుకోవడం తను ప్రత్యేకంగా స్పెషల్ గా డ్రెస్ చేసుకోవడం అని ఇలా పద్ధతులలో మనం నామరూపాలకి ప్రావ్యాస్తూ ఉంటాం కలరులంటే ఖరీదైన అందమైన కలరులు పెట్టుకోవడం హెయిర్ స్కైల్ అంటే ఖరీదైన అందమైన హెయిర్ స్టైల్ పెట్టుకోవడం డ్రెస్ అంటే ఖరీదైన ఫోటోజెనిక్ ఉండే ఆకర్షణీయమైన వస్త్రాలను ధరిస్తూ ఉండడం ఈ విధంగా ఎట్ ఎవరి వెరీ స్టేజ్ మీరు నామరూపాల్ని హైలైట్ చేసుకుంటూ కూర్చుంటారు సో స్టాప్ ఆల్ దాట్ అంటే అర్థం ఒక వెళ్ళి వెంట వెంటలాగా రోడ్లప్పుడు వెళ్ళడా అభిప్రాయం కాదు యూ బీ నార్మల్ బికాస్ ఆల్ దిస్ ఈ నార్మల్ దైలైటింగ్ నామరూప ఈస్ నాట్ నార్మల్ ఇట్ ఈస్ వెరీ నార్మల్ అండ్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ యూస్టాప్ డూయింగ్ దాట్ ఈ పని ఇది అన్ఫార్చునేట్లీ కొంత గొప్ప వివేకం గల గృహస్థులలో ఉన్నది తప్ప రిలీజియస్ హెడ్స్ అందరూ బాగా హైలైట్ చేసుకుంటూ కూర్చున్నారు ఇది ఈ సొసైటీలో ముఖ్యంగా హిందూ ధర్మంలో వచ్చినటువంటి పెద్ద సమస్య ఇప్పుడు క్రిస్టియానిటీ చూడండి సికింద్రాబాద్ క్రిస్టియానిటీ మీరు సికింద్రాబాద్ లో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే సౌత్ క్రిస్టియానిటీలో క్రీటాధిపతి ఎవడు తెలియదు ఎవరికీ తెలియదు నేను క్రిస్టియన్ అడిగినా తెలియదు ఏవో కొన్ని పేర్లు వినపడతాయి ఏదో బిషప్ సత్యనారాయణను లేకపోతే కాల్ జనల్ రేఖాడప్పటి పేర్లు ఏర్పడతాయి దే ఆర్ నాట్ హైలైటెడ్ బట్ క్రిస్టియానిటీ ఈస్ వెరీ డీప్లీ స్ప్రెడింగ్ ఇది దినకర ఏదో బిషప్ దినకర ఇలాంటివి ఏమో కొన్ని పేర్లు మీకు వెనబడతాయి ఆ బిషప్ దినకర ఒక పీఠాధిపతి అన్నట్టుగా వాడు హైలైట్ చేయడు హి హైలైట్ క్రైస్ట్ అండ్ గాడ్ దినకరణ్ అనే పేరు మన చెవిదాకా వచ్చిందంటే అతను చాలా ఏవో సమావేశాలు కండక్ట్ చేయబట్టి పేపర్ లోను పోస్ట్ ఆఫీస్ మన చెవిదాకా వచ్చింది తప్ప వాళ్ళు హైలైట్ చేయండి వాళ్ళు హైలైట్ చేసి కొంతసేపు క్రైస్టు గాడ్ డే మన స్వాములు ఏమి హైలైట్ చేస్తారు శంకరాచార్యుని ముక్క పెట్టి పక్కన తల ముఖ పెట్టారు శంకరాచార్యాలని బహానా శంకరాచార్య అడ్డుగట్టుకుని బట్టి ఈ రకంగా నామరూపాలని హైలైట్ చేసుకుంటూ మీకు రెది అన్న వాళ్ళు అడుస్తూ ఉంటే నేను చెప్పే మాటలన్నీ కూడా చాలా అసందర్భంగా తయారవుతాయి అంటే మీరు చేయాల్సిందేమిటి నామరూపాల విషయంలో ఈ పీఠాధిపతులు మఠాధిపతులు గాడినలు ఏమిటి ఏమిటి చేస్తున్నారో గమనించి మీరు అదంతా మానేయాలి చేయడం అంతే మీరు చేయాల్సింది అలాంటిది మీరేం చేయటం లేదు ఇచ్చి నుంచిగా ఏం బట్టి మీ జీవితంలో అటువంటి నామరూప ఫోకస్ ఏ మేరకు కాలేదు గుర్తుపట్టి దాన్ని డ్రాప్ చేసేలాగా దాన్ని నెగ్లెక్ట్ చేసేవాల్ రీజియన్ నేషనాలిటీ మొదలైనటువంటి డివిజివ్ ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ ని రిజెక్ట్ చేసేలా ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ ఉండకూడదు అందరినీ ఆత్మరూపంగా ప్రేమించడం అభ్యసించాలి తప్ప వీళ్ళు పరిణామాలు వాడు పరాయి వాడు అనే దృష్టి ఉండాలి ఈ రకంగా నేను మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నా హౌ టు కమ్ అవుట్ ఆఫ్ నామరూపస్ అనేది మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నా ఇక దేవుళ్ళు దేవుళ్ళు అనే మాటని తీసి పక్కన పెడతా దేవుళ్ళు అంటూ ఏమీ లేదు దేవుళ్ళు ఉన్నాడు ఆ దేవుడు మీరు రాముడు అనండి కృష్ణుడు అనండి శివుడు అనండి ఎలా పర్వాలేదు దొర్గనండి ఖాళీ అనండి ఎలాన్నా పర్వాలేదు ముఖ్యంగా మీకు దేవుళ్ళలో ఇన్ని నామరూపాలు ఎందుకు వచ్చేయండి అసలు ఏదైనా ఐడియా ఉందా ఎందుకు వచ్చేయలుసిన మనలో ఇన్ని నామరూపాలు పెట్టుకున్నాం కనుక మనకి దేవుళ్ళలో అన్ని నామరూపాలు మనలో మనం తెలుగు వాళ్ళు బెంగాలీ వాళ్ళు పంజాబీ వాళ్ళు అనే నామ రూపాలు మనం పెట్టుకున్నాం కనుక తెలుగు వాళ్ళకు ఓ దేవుడు బెంగాలీ వాళ్ళకు మనలో మనం బ్రాహ్మణుడు వైష్ణువు సూత్రుడు ఇది అనే కులాలు పెట్టుకున్నాం మన దేవుడు బ్రాహ్మణులకేమో శివుడు వైష్ణ క్షత్రియుడికేమో విష్ణువు వైశుడేమో వాసవీ సన్యతాపరమేస్తుంది సూద్రాగులందరికీ కట్టమేసమ్మ ఇన్ని తేడా నాకు దగ్గర అన్ని దేవుళ్ళు ఉన్నారని కాదు వీళ్ళు ఇంతమంది ఏడిసేదు కాబట్టి అన్ని దేవుళ్ళు అవసరం పడ్డారు కాబట్టి మీలో ఉన్నటువంటి నామరూపాంక్షన్స్ల మీరు ఎప్పుడైతే తిరస్కరించడంతో ఉంటారో ఈ దేవుళ్లలో ఉన్న నామరూపాం స్ట్రక్షన్స్ కూడా దానివల్ల రేపు వస్తుంది మీకు రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా ఆ దేవుడే దర్శిస్తూ ఉంటాడు తర్వాత మీకు కొత్త కొత్త నామరూపాల యొక్క అవసరం కనబడదు ఇప్పుడు రాముణ్ణి పూజిస్తూ శివుణ్ణి పూజిస్తూ సడన్ గా మొదలు పెట్టారంటే వీళ్ళకి ఏమైంది ఆ నామరూపాలు కొంచెం పాతబడి కొత్త ఫ్యాషనబుల్ నామరూపాలు కావలసి వచ్చే కదా అటువంటి ఇబ్బంది అటువంటి అవసరం మీకు ఫీల్ కాదు ఈ రోజు ਕੋਟ ਨਾਮ ਰੂਪ ਉਪਰ ਵਿਵੇਕ ਸਪੰਦਲ ਹੋ ਉਸ ਨੂੰ ਰੋਣ ਨਹੀਂ ਲਿਆ। ਜਦੋਂ ਦਾ ਬਾਬਾ ਗਰੰਤ ਮਨਚਿ ਦਾ ਦੇਖੀ ਉੱਠਦਾ ਅੰਦਰ ਆ ਪਰਿਯਤ। ਇਹਨਾਂ ਕਹਿੰਦੇ ਇਹ ਨਾਮ ਰੂਪ ਉਪਰ ਨਾਮ ਰੂਪ ਉਪਰ ਇੱਕ ਹੋਣ ਤੋਂ ਪਹਿਲਾਂ ਕੋਟ ਨਾਮ ਰੂਪ ਉਪਰ ਵਿਵੇਕ ਲਈ। ਇਹ ਵਿਧੰਗਾ ਮੇਰੇ ਸੋ ਮੈਨੇਚਿੰਸ ਹੈ ਰੋਕੜ ਮਾਉਂ ਉਹਨੂੰ ਵਨ ਪੁਆਇੰਟ। ਦੈਟ ਇਜ਼ ਪ੍ਰੈਜਰ ਬਹੁ ਨਾਮ ਉਪਾ। ਇਸੇ ਜੇ ਕਮਸ ਜਦੋਂ నామరూపములన్నిటినీ విడిచిపెట్టిన పరిస్థితి నిర్మాణం అవుతుంది అప్పుడు ఏమిటి అప్పుడు అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఏమిటవుతుందో తెలిసినండి ఆ తత్వము మీతో అనుభవంలో వస్తుంది ఆ పే అంటే ఆకాశము వలె వ్యాపకమైన సత్వ నామూపాల డివిజన్స్ అని పోయాయి కదా అది ఆకాశము వలె వ్యాపకమైన సత్ ఎటువంటి సత్ చికంటే భయనము కాని సత్ మీ అనుభవానికి వస్తుంది సో ఎప్పుడైతే మీ అనుభవం రెండు రకాలు ఫస్ట్ స్టెప్ అనుభవంలో ఏంటంటే నామ రూపములన్నిటినీ మించిపెట్టేసిన వెంటనే మీకు చుట్టూ మీ చుట్టూ మీకు ఆ అఖండమైన సత్ అనుభవాన్ని పర్వతమైనాదే నది అయినా సతే గాలి బాల్యువైనా సత్త అన్ని అయినా సత్త ఆకాశమైనా సత్త నేల అయినా సత్త అందరూ సద్రూపులే జగములు సత్తే చేతనములు సతే అని మీకు ఆ పరబ్రహ్మ అఖండమైన బ్రేక్స్ అంటే ముక్కలు ముక్కలు కాని దేశమునకు కాలమునకు అతీతమైన శుద్ధమైన ఉనికి రూపంగా మీకు అనుభవానికి వస్తుంది మీ చుట్టూ ఏమిటండి ఉనికి ఆకాశములాగా మనకు అనుభవానికి వస్తుంది నీ కాల కింద ఏమిటండి ఉనికి భూమి వలే అనుభవానికి వస్తుంది నీకు నీ వేసవిలో బాగా అనుభవానికి ఏమొస్తుంది ఉనికి వేది రూపంగా అనుభవానికి వస్తుంది ఒక సముద్రము అంటే ఇది ఉనికి నీరు రూపంగా అనుభవానికి వస్తుంది అని ఈ విధంగా అఖండమైన నామరూపములకు అతీతమైన అస్లస్ మీకు అనుభవానికి వస్తుంది దానికి బ్రహ్మ అని అయమాత్మ అయింది బ్రహ్మ అయింది ఇప్పుడు మీకు అనుభవానికి వచ్చేటువంటి ఆ బ్రహ్మ స్వయం ప్రకాశ చైతన్యము తనంత తానుగా ప్రకాశించే చైతన్యము కంటే భిన్నము కాదు అని మీకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీకు సద్రూపంగా అనుభవానికి వచ్చిన బ్రహ్మ అది స్వయం అది చైతన్యం కాదనుకోండి చిట్టు కంటే ఘన్నం అనుకోండి అప్పుడు అది జడమైపోతుంది అప్పుడు అది ప్రకాశించి దాన్ని ప్రకాశింపజేయడానికి చిట్టు అవసరం పడుతుంది కాబట్టి జడమైన తత్వము అనుభవానికి వస్తుంది మీకు బ్రహ్మ అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది జడమంటే నవినాశి అలా పోతుంది ఆ బ్రహ్మ బ్రహ్మే కాదు కాబట్టి మీకు సర్వవ్యాపకమైన సత్తు అనుభవానికి వచ్చింది అంటే అది ఆ చికంటే అభిన్నముగా మాత్రమే అనుభవానికి వచ్చింది మరో రకంగా అనుభవానికి వచ్చి ప్రసక్తే లేదు మీరు ఘటము ఉన్నది అనే అనుభవాన్ని మీరు పరిశీలించండి ఆ ఘటము ఉన్నది అనే ఆ ఉనికి ఎటువంటి ఉనికి ముగా కనబడే ఇనికి అది మీ చైతన్యంలో అనుభవానికి వస్తుందా మీ చైతన్యము కంటే బాహ్యమునందు అనుభవానికి వస్తుంది మీ చైతన్యంలోనే అనుభవానికి వస్తుంది మీ చైతన్యము కంటే ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ ద బీయింగ్ ఆఫ్ దాట్ అనుభవానికి వచ్చే అవకాశము కదా ఒక సూర్యుడు కాదు ఒక లక్ష సూర్యులు పార్ట్ అదే ప్రకాశించదు నీ చైతన్యం ప్రకాశింపజేసితేనే ప్రకాశింపేస్తు ప్రకాశిస్తుంది సూర్యో భాతి నంద్రతాకం నే మా విద్యుతో భావితి అవి ఏమీ కూడా ఆ ఘటము యొక్క మునికిని ప్రకాశింపజేయలేవు మరి ఏది ప్రకాశింపజేస్తుందమేవ్రాంతమనుభాతి సర్వం తమేవ్రాంతమనుభాతి సర్వం ఆ చైతన్యం ప్రకాశిస్తుంటే దాన్ని అనుసరించి ఘటపటాది జగత్తంతా ప్రకాశిస్తుంది తస్వమిదం విభాతి కాబట్టి నామరూపములకతీతమైన అఖండమైన దేశకాల పరిచ్ఛేదము లేని ఏ దానికి బ్రహ్మాన్ని పేరు పెట్టినాము అది ఆత్మచైతన్యముగా మాత్రమే అనుభవానికి వస్తోంది కనుక అయమాత్మాపడిందండి తరు దృశ్యమాన జగత కర్మం ఈ ్రహ్మ శబ్దేన సమ రూపక అంటే మీరు జగత్తును చూంచే విధానంలో మార్పు రావాలి నామరూపాలనే ప్రజల ద్వారా చూడకుండా నామరూపములకు మనం విడిచిపెట్టి చూడాలి కావాలి నామరూపములను విడిచిపెట్టి చూడడం అంటే తెలుసిన మీరు జగత్తుని ఎలా చూడాలంటే మీ కల్పన దానికి జోడించకుండా కూడా మీ కల్పన మీరు దానికి జోడించబోతుంది ఇప్పుడు మన దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి దానికి కల్పనలను జోడించుకుంటూ పోతాయి ఇది లోకంలో ఉంటుంది మతం యొక్క ప్రవాహంలో కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చిన్నపతిలో డిగారనుకోండి ఇది అది దానికి ఒక కల్పన పెడతారు అక్కడ గరుబం వలన ఒకసారి విగ్రహం పెట్ట తర్వాత మెట్లు ఈ మెట్లు ఇది మొదటి మెట్టు అనుకూడు దాని కోబరికాయ పెడతాడు అక్కడ వరాహస్వామి ఇంకోటి పెడతాడు కానీ మెట్లు వచ్చేప్పటికి హనుమంతుడు అడికాడు అక్కడ ఇంకో కొబ్బరికాయ మరి ఈ మొదటి పర్వటం ఇదే నారాయణాది అంటారు రెండో పర్వము గరుడాది అంట అలాగే ప్రతి చోట కల్పనలన్నీ గుర్తించుకోవాలి ఎక్కడా మిమ్మల్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసే అవకాశం మీకు ఇవ్వలేదు అలాగే అంటే మరి మీకు ఏదో మహాపుణ్యం అని మీరు అనుకుంటా అనుకోవచ్చు మరి మీరు నామరూపంలో ప్రతీకమైన తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే దహాంతి లేదు ఇప్పుడు మనుషులను చూడాలనుకోండి ఆయన వచ్చారు క్లాస్ కు వచ్చారు క్లాసులు విని ఆత్మస్వ రూపాన్ని తెలుసుకుందామని వచ్చారు ఇంకా అంతకంట వాట్ మోర్ క్వాలిఫికేషన్ ఉంది ఇది ఎవరండి గుల్స్ లో ఉంటారా లేకపోతే పక్కన ఉన్న బస్సులో కార్ఖానాలో ఉంటాడా బ్రాహ్మణుల క్షేత్రియుష్ ఈయన ఆర్థిక స్థితి ఏంటి డబ్బులు కూడా డబ్బులు ఏమి కార్లు వస్తారా అని నేను చూస్తే ఇది ఎందుకంటే మనకి ఇవన్నీ ఎందుకు ఈ స్వామి ఏది పట్టించుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఇంకో స్వామి ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు కాగితం ఏది కానుకోవచ్చు ఈయేం పట్టించు దగ్గర పెడితే నారాయణ గారు అవతరికి పోతాడు ఇవన్నీ పఠించగూడు శిష్యుల్ని పరామర్శ చేయడం లేదో సరే అందరినీ పరామర్శ చేసి పర్వతం నుంచి పేరు పేరున మీ అంత కొడుకులా ఉన్నాడు మీ అన్నీ చేస్తుంటే అవును ఈ స్వామిజీ ఎంత గొప్పగా అనుకుంటారు నెట్వర్క్ మీ గురుగో న్యూయార్క్ లో ఉన్నాడు కదా ఎప్పుడైనా వస్తూ ఉంటాడా మీరు అక్కడికి వెళ్తూ ఉంటారా అని సమాచారం ఎప్పుడన్నా ఉపయోగపడబోతుందా అంటూ నెట్వర్క్ ఇస్తుంది ఈ రకంగా మీరు ప్రతి సందర్భాన్ని మీ ఇమాజినేషన్ జోడించు చూడడం మానేయాలి లౌకికం కావచ్చు పౌరాణికం కావచ్చు ప్రతిదానికి ఒక ఇమాజినేషన్ జోడించుతూ ఉండడం అన్ని టెంపుల్ ఉందనుకోండి ఇది మరి అది అది అభయాంజయ కాబట్టి ఆర్ని ఏడు లేదు ఈ ఆర్మేడు లేదు రెండు ఒకే కదా ఒకటేలా అవుతుందండి మీరు పరిమితులు అలా మాట్లాడతారు ఏంటండి ఇది వీరాంజనేయాను అది అభయాన్నయ ఒకటేళ్ళు అవుతుందంటాడు ఆయన ఆయన హత్య పోతారు ఏదో మహాను హోమాధ మాత్రం మాట్లాడుతున్నారని ఆయన కలగాలి చేయ అభయాన్నయ ప్రసన్నా ఈ రెండు కాకుండా మూడవ ఈ రకంగా మీరు ఆన్యనేయ అనేది నామరూపాలు దాని మీద ఇంకో ఆరు వందల నామరూపాలు జోడించి పెడితే మీ ఎప్పటికీ గట్టెక్కేది కాబట్టి నేను చెప్పవలసిన పాయింట్ ఏమిటంటే కెన్ యూ సీ విథౌట్ ఇమాజినేషన్ మనిషిని ఇమాజినేషన్ లేకుండా చూడగల మనిషి కనపడత హీ హెస్ హీ వాంటెడ్ లిజర్ క్లాస్ So you won't need anything more. And then a practical sense, you know, you can make anabatshu, and chakravatshu, but the focus, it begins there and ends there. Can you see without imagination? In other words, so I'm going to say. In fact, nadiyane mathe imagination. Nadiyane imagination. That is important to imagine imagination, so you can tell. అలా అంతకంతమరూపాల బురదలోకి ఊగిలోకి నీరు పెడుకుంటాను తప్ప ఇది గోదావరి అంటాడు నది అంటే సంపడుతుంది నది అంటే అదే నామరూపం గోదావరి అంటాడు ఇంకో చివరం లేక శబరి అంటారు దాన్ని ఇంకో పెళ్ళి పెడతాడు గోదావరి శబరి కలుసుకున్నాయి అంటాడు ఫిజికల్ గా కలుసుకోవడం కాకుండా అప్పుడో శాపం చేయడం కలుసుకుందా అంటారు ఏది కృషి శాఖ ప్రతిదానికే కృషి శాప ఇలాగా అత్యంత జటిలమైనటువంటి నామరూప ప్రపంచాన్ని మీరు తయారు చేసి పెట్టుకుని ఆ నూడి నుంచి మూడించుకుంటే చూడండి ఆ నూడితో పుష్టి పడుతూ ఉండడమే తప్ప దాని నుంచి బయటపడే తనే ఉండదు అసలు అలా కాదు లుక్ అట్ ఎనీథింగ్ పీపుల్ ఆర్ థింగ్ ఇమాజినేషన్ కెన్ యూ డూ దాట్ లుక్ విథౌట్ డిస్టార్థౌట్ మీరు ప్రతిదానికి నామరూపాలని ఆపాదించడంతో పోవడం అనే అలవాటుని మానే ప్రతి దానికి అలా నామరూపాలను ఆపాదించుకుంటూ వెళ్ళడం అనవసరం ఇప్పుడు మీరు కారులో వెళ్తూ ఉంటారు అందమైన ప్రకృతిని దర్శిస్తూ వెళ్ళిపోవడం అంటే కాబట్టి ఈ డిస్టిక్ ఏమిటండి ఆ డిస్టిక్ ఏమిటండి ఈ ఊరు ఏమిటండి ఇక్కడ మీ కొండ ఏమిటి ఆ నది ఈ కోడ ఏమిటి అని అన్ని ప్లేస్లు తెలుసుకుని ఏం చేస్తారు అవన్నీ నామరూపాలను అలా మొత్తం ప్రకృతి ప్రకృతి అని పరమేశ్వరుని నామరూపాలు ప్రతి ఉంటూ పోతే కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడు కొండ ఉన్నాయి కొండ మీరు చెప్పండి ఆ కొండకి మీరు నారాయణాద్రి అని చేయబట్టారు అది నారాయణాద్రి లేకపోతే ఎంటిటీ అది అది నారాయణాద్రి అనే పేరు మీరు పెట్టిన పేరు కదది ఇట్ ఈ నేమ్ ఫార్ములస్ ఎంటిటీ మనిషి వచ్చేది అనుకోండి వచ్చిన వెంటనే అతడు ఒక ఎస్సెన్షియల్లీ నేమ్ల ఫార్ములస్ లివింగ్ ఎంటిటీ అవునా కదా వాటి చుట్టూ మీరు ఎన్ని నామరూపాలను జుకుంటూ పోతున్నారు కాబట్టి మీరు ఏదైతే స్వరూపమునందు నామరూపములు లేనిదో దానికి నామరూపాలని అంటగట్టడం మానేయండి మీరు ఏదైనా ఒక పేరు పెట్టి ఒక వస్తువుని చూసి పేరు పెట్టారో అంటే మీరు ఆబ్జెక్టివిటీ నుంచి దూరమై సబ్జెక్టివిటీలో పడిపోయినారు అని మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు ఏది చూస్తారో అది మీ మైండ్ ఉన్నది పావు చూశారు పావు మీ మైండ్ లో ఉంది మీరు మూడవ శేషాద్రిని చూశారు ఏదో ఏదో మూడవ శేషాద్రిని చూశారు ఈ మూడవ అక్కడ ఉందా అది మూడో రా మైండ్ లో ఉందిదా అక్కడ ఉందా ఇప్పుడు మీరు నువ్వు రెండో వాడి నువ్వు మైండ్ లో మాట లేక ఆయనలో ఉందా సెకండ్ లో నేను ఎత్తి మైండ్ లో ఉంది మైండ్ లో ఉందా అక్కడ అల్టిమేట్ గా అద్రి అనేది కూడా మీ మైండ్ లో ఉన్నది అక్కడ ఉన్నదో ఒక ఇంటిటీ ఎసెన్షియలీ ఎంటిటీ కాబట్టి ఏది మీరు చూస్తున్నారో ఏది దీస్తున్నారో ఇదంతా కూడా మైండ్లోనే ఉన్నది వాస్తవంలో అక్కడ తత్వము మాత్రమే కలదు అది ఏ బ్రహ్మ మీరు ఏం విన్నారు నేను శబ్దము విన్నాను మీరు విన్న శబ్దము మీకు తెలుసా శబ్దం బయట ఉండదు శబ్దము ఏ సెన్సేషన్ కి శబ్దం అని పేరుతో బయట శబ్దం ఉండదు అని చెప్పేస్తానండి మీకు చెలక రామా రామా అందరి అది రామా అంటే విని రామా అని చెప్పే మనిషి అది రామారామా అంటోంది అది అలవేది అది రామారామా అంటే అవుతుంది అది ఏదంటోందో అది అంటుంది కాబట్టి ఎవరి సౌండ్ ద టీ రీజన్ ఈ సబ్జెక్ట్ ఎవరి షేప్ ద టీ ఈ సబ్జెక్ట్ ఈ విధంగా ఎంత నామరూపాత్మకంగా దర్శించడానికి మీరు అలవాటు పడిపోయి అలా అలవాటు పడి పడి పడిపోయి మీకేమైపోయిందంటే నామరూపంలో ఎస్సెన్షియల్ రియాలిటీకి తత్వానికి తేడా జరిగి ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు ఎప్పుడైతే నామరూపాలని పూర్తిగా తిరస్కరిస్తారో అప్పుడు ఏమవుతుందో తెలుసు మీకు ఒక శరీరం వచ్చింది దేని నుంచి శరీరం వస్తుందో తెలిసినా శ్రీడం ఫోన్ భయం ఉండదండి భయాలు భూతములు ప్రేతములు పిశాదములు అనేవి ఏవీ లేవు అన్నవాడికి భూత ప్రేత పిశాజి భయం ఉంటుందండి నాయం హంతే నహనీయే అన్నవాడిని అని మీరు కత్తి దూపించి భయపెడతారా గన్ను దూరించి భయపెడతారా నాయం హంతే నహనీయత అన్నవాడిని గన్ను దురించి మీరు సోల్చల్లే భయపెట్టలేదు మన ఏదైనా సైనికులు గన్నుకి నామరూపములకు అతీతమైన ఆత్మస్వరూపం స్కెళ్ళబడే భయపడే ప్రసక్తే లేకుండా కాబట్టి ఎప్పుడైతే నామరూపములకు అతీతంగా మీరు ఆ చేతనను నిర్మాణం చేసుకుంటారో అప్పుడు ఆ చేతన ఎందు భయం అనేది ఉండవు కామనులు ఉండవు భయములు ఉండవు అంచేతనే డిజైర్లెస్నెస్ అండ్ గాడ్లీనెస్ అన్నారు ఎందుకంటే ఆ చేతనలో కామనలు భయములు లేవంటే అర్థమైనా చూసిన నామరూపములు లేవు అని అర్థం ఎందుకంటే సకల కామనలు సకల భయములు నామరూపములు చెప్తూ తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ చేతనలో నామరూపములు లేవో మరి ఆ చేతన ఎందు అనుభవాలకు వచ్చేటువంటి సత్ తలతో నామరూపములకు అతీతమైన బ్రహ్మ అండ్ ఆ బ్రహ్మ ఈ చైతన్యము అంటే ధన్నము అనే కాదు అయమా పదక్షేదం చెప్పేసి నా శబ్ద్యమాన జగ్రీయతే బ్రహ్మశుద్ధే సత్ బ్రహ్మా స్వ్రకాశాత్మకం దృశ్యమాన కనబరుచిన్న సర్వమైన జగతజగత్ సమూపముములకమైన వాసుము బ్రహ్మశిపేణ బ్రహ్మాణే పదముచే జపమలు ప్రకాశించే ఆత్మా ఆత్మచైతన్యమే రోపం స్వూపముగా అయమాత్మా నేను అతని ముందుకు అసలు అయమాత్మా చెప్పుకున్నాను ఇప్పుడు బ్రహ్మా దృశ్యమానస్ జగతస్తత్వమీయ బ్రహ్మశుద్ధేన తద్బ్రహ్మా ప్రకాశాత్మకం ఈ మొత్తం విషయానంతరం కూడా సంగ్రహంగా చెప్పాలంటే జగత్తుని ఫ్రాగ్మెంటరీగా ఖండితముగా చూడ చూడడం అజ్ఞాని యొక్క లక్షణం జగత్తుని ఖండితముగా చూస్తాను ఖండితముగా చూడడం అంటే ఇంతకుముందు చెప్పినట్టున్నాను నేను బ్రాహ్మణుడను అని ఎప్పుడైతే అనుకుంటాడో వాడికి జగత్తు ఖండితముగా కనబడుతుందో అఖండంగా కనబడుతుంది ఖండితముగా నేను ఫ్యామిలీ మ్యాన్ అని అనుకున్నాడు బి ఎ ఫ్యామిలీ మ్యాన్ వి మీ నాట్ బి ఎనిథింగ్ అదర్ దా బట్ ఐఎం ఎ ఫ్యామిలీ మ్యాన్ అనేటువంటి ఆ ఆవేశం ఆ వాసన గట్టిగా పట్టేసింది అనుకోండి గట్టిగా పట్టేసింది అనుకోండి పట్టేస్తే వాడికి జగత్తు ఎలా కనపడుతుంది ఖండితంగా రెడ్మంటరీగా కనపడుతుంది కాబట్టి అల్టిమేట్ గా మన జీవితాలు ఎలా ఉంటాయి పోతుంది ఆయన ఫ్యామిలీ మ్యాన్ అన్నాడు అన్నప్పుడు వీడి వీడు ఎవరు వీడు వీడి భార్య తల్లి తండ్రి ఒక బాగుమర కూడా ఒకడు ఉంటాడు ముగ్గురు పిల్లలు దీని తల్లి పొట్టింది ఆయన అన్నాడు ఆయన ఫ్యామిలీ మ్యాన్ ఆయన ఫ్యామిలీ మ్యాన్ తల్లిపోయింది తండ్రి పోయలేదు బాగుమరది ఉద్యోగానికి వెళ్ళిపోయాడు కొడుకు కూతు పెళ్లి వాళ్ళేమో చదువు చదువుకుని వెళ్ళిపోయి మా పెళ్ళిళ్ళు మేము చేసుకుంటాం మీకు అనవసరం అనే స్థితికి చేరుకున్నాను వాళ్ళు ఇంకా వీడి ఫ్యామిలీ అంటే ఎవరు వీడికి వీడు చిట్టినా పుట్టినా వీళ్ళు కొట్టుకు వెళ్ళాలని భాగ్యం ఆవిడ ఫ్యామిలీ హ్యామ్ అయ్యుంటారు అర్ధరాత్రి ఒకటికే కడుపు మంత కడుపులో ఒక్కొచ్చి టైం వస్తుంది అప్పుడు ఆ డెవలప్ ముందుకెట్టుగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ గా వంట కాబట్టి వీడితే ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ అని ఒక సిండ్రోమ్ లో పని జరిగిన రాస్తాను తెలివిగా కనిపించుకో మహాభాగ్యం కోసం ఫ్రైట్మెంటరీగా ఆలోచించకుండా సపోజ్ మీరు సర్వాత్మ భావంతో ఆలోచించాలనుకోండి తల్లిపల్లి కాదు తల్లిదండ్రులు తండ్రి పండి వాళ్ళు పోతాడు బాబు కోళ్ళు ఉద్యోగాలు పోతాడు అన్నీ ఇలాగే అవుతాయి ఇంకో రకంగా ఏమీ అనుభవం ఇప్పుడు ఏదైతే అప్పుడు రాత్రి ఒక గంట వెళ్ళి వచ్చినప్పుడు ఒక్కరిగా మనం గగ పెట్టుకునేది కరకారుడు ఏమీ ఉండదు అది కాబట్టి వేదాంతం అనేది మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి పూకున్నటువంటిది అని మీరు అనుకోవద్దు దాన్ని ఆ రకంగా ఇంటర్పరేట్ చేసుకోవద్దు కూడా అదొక తప్పు కొంతమంది అలా ఎప్పుడు వచ్చేట మీ ఫ్రాగ్మెంటల్ థింకింగ్ సంసారము ఇంటెగ్రేటెడ్ థింకింగ్ ఆత్మజ్ఞానము అంటే నథింగ్ మోర్ దాన్ దాట్ దృశ్యమాన సర్వ జగతీ విద్య ్రహ్మశుద్ధేన తద్బ్రహ్రకాశాత్మకం ఇది శ్రీమత్పరమహంసపరూరాజాచార్య విద్యమునివలకృత పంచదృశ్యా మహావాక్య వివేక సమాప్ ఇది రామకృష్ణ అనే పేరు గల విద్వాంసులు ఏక్ష నేను పెద్ద చూసా లేదా అక్ష దాంట్లో పెద్ద వివరం ఏం లేదు అవసరం ఆయన గురించి చెప్పాలంటే ఇలా లేదు ఇది శ్రీమత్పరమహంసక రురాజకాచార్య శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య ముని వర్యకింకరేణ అంటే ఆయన విచారణ స్వామి ఆ తర్వాత కాలంలో వచ్చినవాడు ఆయన దగ్గర ఏ లోకంతో శుశ్రూష చేసి ఉంటాడు విద్యారణ స్వామి శిష్యులు శ్రీరామకృష్ణ చరిదూష విరచిత మహావాక్య వివేక జీవిత సమాసారం స్వామి మరీ ప్రాచీనుడేమి కాదని పన్నెండవ శతాబ్దంలో పదమూడవ శతాబ్దంలో హంపి విజయనగరానికి దగ్గరలో సుందేరి దగ్గర ఆయన మంచి విద్వాంసుడు ఆయన దగ్గర శిష్యుల్లో ఒక రామకృష్ణ అనే ఆయన రాసిన వ్యాఖ్యలు మంచి వ్యాఖ్య అది కూడా పూర్తయింది అక్కడికి మహావాక్యం యొక్క ప్రకరణం పూర్తయింది చిత్రీప్రకరణం ఇంకా చిత్రదీపము అనే ప్రకరణం చిత్ర అంటే చిత్రము అంటే క్యాన్వాస్ పెయింటింగ్ పొరగలి క్యాన్వాస్ మీద పెయింటింగ్ లేకపోతే గోడ మీద పెయింటింగ్ గోడ ఉండదు క్యాన్వాసే ఆయన వస్త్రము అవన్నీ చెప్తారు ఆ పెయింటింగ్ చూసి ఎంజాయ్ చేయాలంటే దీపం అంటుంది కదా దీపం ఉండాలి ఇది కదా దీపం ఉంటే ఆ క్యాన్వాస్ పెయింటింగ్ దాంట్లో అన్నం రంగులు ఇలా ఉంది దీపం ఉండాలి మ్యూజియంలో పెయింటింగ్ చూసి సంతోషిస్తుండగా కరెంట్ పడింది అనుకోవాలి ఏం చేస్తారు మ్యూజియం కట్టేసామో అందరూ ఈ ఎగ్జిట్ దగ్గరికి రండి అని వాడు అనౌన్స్మెంట్ ఇస్తారు అందరినీ ఎగ్జిట్ దగ్గర నుంచి బయటికి పంపించారు ఎందుకంటే పీపర్ లేకపోతే ఈ క్యాన్వాసులు ఈ పెయింటింగ్లు వీటిని ఎలా ఎవరు చూస్తారు ఎలా చూస్తారు వాడికి అసలు ఏ ఉన్న పెయింటింగ్ వీటి విలువే ఉంటుందండి ఉన్న పెయింటింగ్కే కాబట్టి పెయింటింగ్కి లోచ చేకూర్చే దీపము అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే బహుశా నేను ఊటే ఊహించి చెప్తున్నా మనస్తే క్యాన్వాస్ మనస్సు మీద నిరంతరంగా వస్తూ ఉండేటువంటి కొత్త కొత్త ఇవన్నీ చిత్రము కాబట్టి జగత్ అనేది మనస్సు అనే క్యాన్వాస్ మీద ఉండే రంగురంగు కూడా రంగురంగులంటే సంతస్పృష రూపరస జ్ఞానం అనే ఐదు రకముల జ్ఞానముల సమాహార రూపమైన ఒక చిత్రము ఈ జగత్ అనేటువంటి చిత్రము మనస్సు అనే క్యాన్వాస్ మీద ప్రకాశింపజేసేది కొన్ని ఆత్మ చైతన్యము అలాంటిదేలో ఉండుంటుంది ఆయన భావన అలాంటిదేదో ఉండుంటుంది నాకు అవన్నీ గుర్తు నేను రోజు పడితే చదువుకుంటూ ఊరుకుంటానా ఎప్పుడారికి కావాల్సి వచ్చినప్పుడు తెస్తాను తప్ప కాబట్టి అటువంటి భావంతో ఆయన ఏదో మంచి మంచి విషయాలని చెప్తారు విద్యారణ శ్లో చెప్పినా బుద్ధికి బాగా వచ్చేట్లాగా స్పష్టంగా చెప్తాను కాబట్టి ఒక శ్లోకము అనేసి ఈ రోజుకి ముగిస్తాము యథా చిత్రపటే దృష్టం అవస్థానా చతు పరమాత్మని విజ్ఞేయం తుష్టయం నేను సంగ్రహంలోనే చెప్తాను నీకు మొత్తం అంతా చెప్పడానికి మనం సంగ్రహాన్ని తీసుకున్నాం కదా మొత్తం అంతా అంటే రెండు వందల పద్దెనిమిది శ్లోకాలు కానీ సంగ్రహంలో డబ్బై నెంబర్ శ్లోకానికి వస్తుంది కాబట్టి మీరు సంగ్రహం పుస్తకాన్ని ఎదురుపెట్టుకోండి ఒకవేళ సంగ్రహం పుస్తకం లేకపోతే ఒరిజినల్ పుస్తకంలో టిఫిన్ పుట్టుకోండి అది ఫాలో అవుతుంది ఓన్